కృపా సత్య సంపూర్ణంగా సర్వోన్నత సర్వధికారి సర్వసృష్టికి ఆధారపడుతున్నట్టు మా గొప్పతనె వందనాలు మీరు ప్రణాళికలో మమ్మల్ని ఏర్పరచుకొని జీవింప చేస్తున్నందుకు మేము కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం మమ్మల్ని ఐక్యపరిచి బలపరిచి నడిపిస్తున్న దేవ మీకు వందనాలు అందరము ప్రత్యేకంగా ప్రేమను మా తండ్రి అనేకులకు సాక్షిగా ఉంటుందో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మా తండ్రి ఈ యొక్క ఉదయ నుండి మా ఈ యొక్క ఆరాధనంతట్లో వాక్య వేడలను సుఖించు మీరు మాతో ఉండమని దినమంతట్లో మాకు సహాయం చేయమని సో అవన్నీ సూచిస్తున్నామో ప్రార్థించి వర్తించున్నాను తండ్రి अम्बो लारकोडी यहोवा देव 예수 मी स्तुतिं पाजा प्रकाटाई स्वसत्ति चेतनाय मे ममनुसु కోడి దోర కు ప్రసిద్దు మనన్ గత నోల తుతి సుదీవ మౌధ్వని తుతి సుదివ్య మౌధ్వని ఏవా దు కు ప్రభుత్వ ము తు అగును మనీ శ్రీరాము वासिन्तु न लकालामु वासिन्तु न लकालामु यहोवा गदमुंदाता जे नाम भू लारम कोडी हालेलुया हालेलुया चक्रवर्ती गारु వాక్యాన్ని సార్ వందనాలు సార్ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ఏసయ్య నేను శుద్ధ స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం ప్రభా చిన్న మందగా చేరి ప్రభా స్ మా మధ్యను మీరు తండ్రిని కొందరు అయ్యా మరిగొన్న ఆయన మరి ప్రారంభ ప్రార్థుల నుండి ప్రభా ఆయన పాట వరకు ప్రభా మీ నడిపించారు ప్రభా కొ అయ్యా వాక్యం చెప్పుకోవచ్చుండగా తండ్రి నా ప్రభా నోట ఉంచుండయా మీరు అన్నారు ప్రభా మీరు ఏం చెప్పాలని దిగులుపడవద్దు భయపడద్దు ఆ సమయానికి జ్ఞానం దేవుడే ఇస్తారని చెప్పి చెప్పారు ప్రభా చెప్పటి పొందున్నారు ఈ వాక్యం చెప్తుండగా ప్రభా మీరు నాతో మాట్లాడి ప్రభా ప్రభా మరితో ప్రభానోరు ప్రభా మీరు వాడుకోనండి నన్ను వాడుకోనండి ప్రభా అయా మరి వాక్యం ద్వారా ప్రభా మా జీవితాన్ని సరిచేసుకోడానికి ఒక హెచ్చరికను మాకు అందించమని అయ్యా ఈ కడవడ రోజుల్లో ప్రభావలపరచడానికి ప్రభావ మరి మంచి సహవాసంలో చేరి ఉండగా హెచ్చరికలతో ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ప్రభా ఈ నామంలో ఉత్సాహంగా ముందుకెళ్లే భాగ్యాలను ధన్యాత్ర ప్రభా మాకందరికి మీరు అనుగ్రహించమని ఏ నామను అడిగి ఇది పదిహేను ఒకసారి చూద్దామండి మనము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని ఏమి రాదాయను క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము గాని వీతియే కలుగుచున్నది అని చెప్పు ఈ మాటను చదివినప్పుడు సమాధానం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ సమాధానం ఎందుకు రావట్లేదు ఎదుటి వారి దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి మనం ఎవరి దగ్గర నుంచి సమాధానం కోరుకుంటున్నాము ఎప్పుడు సమాధానం కోరుకుంటామని అంటే మనకి ఈ లోకంలో విపరీతమైనటువంటి వేదనలు శోధనలు బాధలు రోగాలు ఎదురైనప్పుడు ఏదో మనకు తెలియనటువంటి లోతు మన జీవితంలో లోటు అనేది మన జీవితంలో ఏర్పడినప్పుడు మనం ఎదురుతాం ఎవరి కోసం ఎదురుతాం అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మరి ఎవరిని అమ్మా కానీ ఈ లోకంలో దానికన్నా అతి ఎక్కువ శ్రమ కనుక ఎదురైంది అని అంటే ఆ శ్రమ కలిగినప్పుడు ఆ ఇబ్బంది కలిగినప్పుడు మనం దేవుని దగ్గరకి ఏమనండి దేవుడి మీదే భారం చిన్న దెబ్బ తగిలినప్పుడు ఏమంటాం అమ్మా అంటాం కాని మరి ఆ దెబ్బ నుంచి విముక్తి కలగడానికి హాస్పిటల్కి వెళ్ళేదాన్ని సర్జరీ జరగాలి అని దేవుడే భారం అండి దేవుడే దిక్కండి దేవుడు తప్ప ఈ కార్యాన్ని ఎవరు చేయలేరు అని చెప్పి చేతులు ఎత్తే దేవునికి మొక్కుతాం అంటే చిన్నది జరిగినప్పుడు ఏమో ఈ లోకంలో తల్లి మీద పెద్ద దెబ్బ జరుగుతున్నప్పుడు దేవుని మీద ఆశ్చర్యపడటం దేవుని మీద ఆదుకోవడం ఆధారపడటం అనేది ఇక్కడ మనం ఈ సమాజంలో చాలా సార్లు ఉంటాం అయితే ఇక్కడ వీరు కూడా సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు కనిపెట్టుకుంటున్నారు కానీ ఆ సమాధానం దొరకట్లేదు కారణం ఏంటి అని అంటే ఎందుకు సమాధానం దేవుని దగ్గర నుంచి రావట్లేదు అని అంటే దీనికి అనేకమైనటువంటి మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు అంటే డిషా గ్రంథంలో మరి విననేరకుండునట్లు నా చెవులు మందముగా సహాయం చేయనే నా చేయం కురచేదు మీకును నాకును మీ పాపాలు గోడగా ఉన్నాయని చెప్తాడు నిజమే సమాధానం రావాలి అన్నంటే ఆ గోడను మనం పగలగొట్టుకునేవారి అయితే ఈ పద్నాలుగు ఈ పదిహేను కన్నా ముందు పద్నాలుగు చూస్తే అక్కడేముంటుందంటే మన మేళ కూర్చుండి ఉన్నాము మనము ప్రోగుబడి సహాకారులు గల పట్టణంలోనికి పోదము అక్కడే చనిపోదము రండి యుహోవాయే మనలను నాశనం చేయనకు విరోధముగా మనము పాపం చేసినందున మన దేవుడైన యుహోవా మనకు విషజలము త్రాగించుతున్నాడు ఇక్కడ చూడండి ఎందుకు సమాధానం రావట్లేదు అనేంటే ఆ మాటకి వీళ్లే సమాధానం చెప్పుకుంటున్నారు వీళ్లే ఆలోచించుకుంటా ఉన్నారు అది దేవుడు బయలుపరిచాడు ఎందుకు సమాధానం రావట్లేదు అనే చూడండి అక్కడ ఏదో దేవునికి కోపం కలిగింది మన పిల్లలు ఇప్పుడన్నా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు గర్దించడానికి అడుగుతారు ఎరా ఎందుకు చేసేవాని వాడు ఏ సమాధానం చెప్పడు తలకాయించుకుంటాడు కానీ దేవుడు అడిగినప్పుడు నీ దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు ఈ రోజు మన దగ్గర నుంచి సమాధానం లేదు ఎందుకంటే అది పాపం కాబట్టి ఎందుకంటే అది దేవునికి కోపం రేగించేది కాబట్టి మన ప్రవర్తన మన ప్రవర్తన వల్ల మన మన మన నడవడి మన ఆలోచన విధానం ద్వారా మన తలంపుల ద్వారా మన దేవునికి విరుద్ధమైనది ఏదైతే ఉందో దాన్ని చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు దేవుడు మనకి సమాధానం అనేది కలిగించట్లేదు అందుకే అనిపిస్తుంది నాకు ఎందుకు ఈ రోజుల్లో మరి దేవునికి కేవలం విరోధంగా మనిషిని పాపం చేయడం పాపం దేవునికి దేవునికి కోపం రేపించడం దేవుడు ఏం చేస్తున్నాడు విషద్ జలాలను త్రాగించుచున్నాడు అన్నాడు అయితే ఇది నాకు గుర్తొచ్చినప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు నా దేవానికి ఏం గుర్తొచ్చింది అని అంటే ఒకటే మాట గుర్తుకొచ్చింది నిజమే కదా దేవుడు తన చేతితో భూమి ఆకాశంలో నుంచి మరి భూమి వరకు వచ్చి ఆయన పాదాల వరకు దిగి మరి నేల నుంచి మట్టిని తీసి మట్టిని మరి మనిషిగా చేసి మట్టి నుంచి మనిషిని చేసి నాసికారంధరాలు ఊది తయారు చేసి వాటిలో జీవవాయు జీవవాయువుని ఊది ఆయన ఏం చేశాడన్నానంటే ఒక మనిషిని ఆయన దేవుడు స్వరూపముందు రూపముందు పోల్చు తయారు చేసి నువ్వు నాలాగా ఉన్నావని మనిషిని చూసి సంతోషపడి మనుషులు ఆయన చూసుకుని ఎంతో ఆనందపడి సంతోషపడి రోజు వచ్చి పరామర్శిస్తూ ఉంటే మనిషి దూరమైపోయాడు అంత ప్రేమించిన దేవుడు మనిషిని ఈరోజు మనిషికి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు ఎందుకు మనుషులు నాశనం అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ లోకంలో చాలా మరి చాలా త్వరితగతిన చాలా తొందరగా ఎందుకు ఈ లోకంలో మరి మార్పులు జరుగుతున్నాయనే అంటే కేవలం దాన్ని జ్ఞాపకం ఇక్కడ మనం చేసినటువంటి పాపమే ఈ రోజు వాతావరణంలో మార్పులు చూడండి ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతున్నాయో ఏమో తెలియదు అసలు ఎక్కడి నుంచి మిడతలు దండొస్తుందో తెలీదు ఎంత తొందరగా వస్తుందో తెలీదు మనం ప్రార్థన చేస్తానే ఉన్నాం వస్తుందంట వస్తుందంట మహారాష్ట వరకు వస్తుందంటే అని అది మహారాష్ట నుంచి ఎంత స్పీడ్గా వస్తేనో తెలుగు రాష్ట్రాల మీద దాడి చేసింది చూడండి మరి మంచు కొండలు కరిగిపోయి వాటర్ సముద్రంలో వాటర్ బాగా ఎక్కువ సముద్రంలో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి రోజు రోజుకి ముందుకు వస్తా ఉన్నాయి రేపు వర్షాకాలం సీజన్ అవుతుంది రేపు ఏం జరుగుతుందో తెలియదు భయంకరమైన వర్షాలు కనుక పడితే రేపు ఇంకెంత నష్టం జరుగుతుందో తెలీదు ఈ కరోనా మరి ఇంకా బాగా తొందరగా వృద్ది చెందడానికి వ్యాప్తి చెందడానికి రేపు వచ్చే మంచి అవకాశం దానికి మరి ఈ మిడతల దండు కూడా ఈ చలికాలంలో ఈ వర్షాకాలంలో భూమిలో ఎక్కడెక్కడ నుంచి వచ్చినటువంటి కొత్త కొత్త అన్ని కూడా పుట్టుకుని అవి ఇంకా క్రాస్ అయ్యి ఒకటికి పది రెట్లు పదికి వంద రెట్లు పెదగడానికి అవకాశం అయినటువంటి అవకాశం ఏదైనా ఉంది అని ఈ వాతావరణమే రేపు దానికి కూడా ఈ వాతావరణం అనుకూలించబోతుంది చూడండి ఈ కొత్త నీరు వచ్చేటప్పుడు మనుషులు నీళ్లు లేక నీళ్లు త్రాగలేక ఎంతో మంది చచ్చిపోతా ఉంటారు కలరా అని మరి ఈ మలేరియా అని లేదంటే ఈ డెంగ్యూ ఫీవర్ అని ఈ కొత్త నీళ్ళ వల్ల అనేక రకాలైన జబ్బులు వస్తా ఉంటాయి చూడండి ఎందుకు జరుగుతుంది ఇవన్నీ ఎందుకు మరి చుట్టుముడుతున్న మనుషుల చుట్టూ తా శ్రమలనేవి ఇబ్బందులు అనేవి ఎందుకు ఈ విధంగా చుట్టుముడుతున్న మనిషి నాశనం చేస్తాయి అంటే దానికి నాకు అనిపించింది కేవలం మనుషులు ప్రవర్తన వల్లే ఎందుకు మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే ఇది అందరూ కాదు కానీ దేవుని తీరుపు మొట్టమొదటి తన ఇంటి దగ్గర నుంచే మొదలవుతుందన్న విధంగా తన బిడ్డలైన వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ముఖ్యంగా మతపరమైనటువంటి క్రైస్తవ జీవితం ఆయన ఎందుకంటాడంటే అన్ని లజలు మీరు పోవద్దు అనే ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు నిజమే వాళ్ళ మీద క్లారిటీగానే ఉన్నాడు దేవుడు వాళ్లకు సంబంధించింది వాళ్ళు కచ్చితంగా జీవితం పొందుకుంటారు కానీ దేవునిలో ఉంటున్నా దేవుల్లో ఎదురుతున్నా బాప్తి తీసుకున్నా క్రియలో రూపంలో మన క్రియలో మార్పు లేకపోవటం వల్ల మన ప్రవర్తనలో మార్పు లేకపోవటం వల్ల దేవుడు వేషనైనా క్షమిస్తాను గానీ వేషధారిని క్షమించు మతపరమైనటువంటి క్రైస్తవ జీవితం అనేది ఒక వేషతో పోల్చబడింది అని నేను అనిపిస్తూ ఎందుకు ఏ విధంగా అంటే చూడండి రోమిన్ రాసిన పత్రిక ఎనిమిది ఐదో అధ్యాయం చదువు రోమా ఎనిమిది ఐదు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయ ఆత్మ విషయముల మీద మనసు నుంచుతారు శరీరానుసారులు సారమైన మనసు మరణము ఇక్కడ ఏమవుతుంది అనంటే చూడండి మరి మనుషులు రోజు ఏం జరుగుతున్నారని ఈ లోకానుసారమైనటువంటి జీవితం ఐక్యము భక్తి గలవారు కానీ వాళ్ళు ఈ శరీరంలో శరీరానుసారమైన ఏ వెతుతూ ఉంటారు ఆత్మానుసారమైన ఎతకట్లేదు ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానమనది ఎలాయినగా శరీర సారమైనటువంటి మనసు దేవునికి విరుద్ధమైనది అది దేవుని ధర్మశాస్త్రంలో లోబడదు ఏ మాత్రం లోబడ నేరదు అని చెప్తున్నాడు శరీరానుసారమైన ఈరీర ఈ లోకాన్ని ఈ లోకంలో సచిన వారిలాగా ఉండాలి సచ్చిన వారి లాగా వాక్యం చెప్తా ఉంటే కూడా ఆ రకంగా ఉండడం అనేది అతి కష్టమైన జీవితం అది ఎందుకంటే ఈ లోకంలో నిజంగా చచ్చిన వారి ఉండాలి అని అంటే ఆ రోజుల్లో మరి ఏమి అవవాదం ఏ విధంగా ఉన్నారు అంటే ఏమి వాళ్ళకేమి ఆశ అనేది లేదు కేవలం దేవుని మాటను మాత్రమే వాళ్ళు మరి ఎదిరించారు దేవుని మాటకు లోపడిన వారయ్యి శాపగ్రస్తులు అయ్యారు గాని వాళ్ళు ఏదో ఎందుకంటే దేవుడు వాళ్ళకు కావాల్సిందన్నీ ఇచ్చాడు కాని వాళ్ళ పిల్లలకు ఆశ కలిగింది అక్కడి నుంచి వాళ్ళకేంటే లోకాన్ని ప్రేమించి దేవుడు వాళ్ళిచ్చే అర్పణలో లోకం మీద వాళ్లకున్న ఆశని బట్టి వాళ్ళనిచ్చే అర్పణలో ఆ ఆశ చూపించారు అంటే ఇష్టమైన ఏమో వాడించుకుని ఇష్టం లేని దేనికి పనికిరాని మనసులో ఏదో పెట్టుకుని ఆ అర్పణ దేవుడికి ఇవ్వాలని వాళ్ళు ఆలోచించినప్పుడు దేవుడు ఆ అర్పణని అంగీకరించలేదు అంటే ఆ రోజు దగ్గర నుంచి మొదలైంది ఈ పైకి దేవుణ్ణి కలిగిన వారిలాగానే ఉన్నాం కాని కాని మనలో ఉన్నది మాత్రం ఈ లోకానుసారమైందే అంటే మనం నూతన ద్రాక్ష రసం నూతనదే గానీ కానీ మన జీవితాలు పాతతిత్తులు లాగానే ఉన్నాయి ఈ పాత తిత్తులు కొత్త ద్రాక్ష రసాన్ని దారిత్యులేవు దేనికి సంబంధించి కొత్త కొత్త ద్రాక్ష రసమే కావాలి పాతదానికి పాతదే కావాలి పాత కొత్త మాసకి వేయకూడదు వేయలేము ని వీళ్ళేంటే ఇది ఈ రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు ఈ లోకానుసారమైన మనస్తత్వం ఆత్మానుసారమైనటువంటి మరి సంబంధం ఈ రెండు ఒకదాని మీద ఒకటి నెలలో ఏదో మన మార్గం ఏదో తెలుసుకోవాలి దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి జీవితం అనేది ఇష్టం లేదు కాబట్టి ఈ దేవుడు చూశాడు చూశాడు ఇంకా మారతారు ఇంకా మారతారు ఇంకా మారతారని మారే ప్రసక్తి లేదు కాబట్టి మారే మార్పు అనేది మనిషిలో కనబడట్లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే దెబ్బ కొట్టి శిక్షించి దేవుడి దగ్గర తీసుకోబోతున్నాడు రెండవదిగా నీతి అనేది వీళ్ళు ఎరగరు నీతికి లోబడరు ఇదే రోమిల్ కాసిన పత్రిక పదవాధ్యాయం ఒకటి నుంచి మూడు చూద్దాం సహోదరులారా ఇస్రా రక్షణ పొందవల్నని వారి విషయమై నేను దేవునికి వారు దేవుని అందు ఆసక్తి గలవారని వారిని గుర్చి సాక్షన్ ఆసక్తి జ్ఞానానుసారమైనది ఏలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింపూలు కొనుచు దేవుని నీతికి లోబడలేదు చూడండి నిజమే ఇస్రాయలీలు రక్షణ పొందవాలేనని చెప్పి ఇక్కడ మరి పౌల్ గారు ఆశపడతా ఉన్నాడు ఇస్రాయలీలు ఎవరైనా ఆత్మీయ సారంగా ఉన్నటువంటి ఇస్రాయలీ మనమే ఎందుకంటే నూతన ఇది ముందు పాతవన్నీ గతించిన సమస్తము క్రొత్త అన్నప్పుడు మరి మనం ఇంకా మార్పు అనేది మనుషుల్లో ఈ ఇస్రాయల్ అంటే ఎక్కడో ఇస్రాయెల్ దేశంలో ఉన్నవాడులేనం గానీ దేవుడిని ఎరిగిన ప్రతి ఒక్కరు అంతరంగ యూదులు గాని ఇస్రాయేల్ గాని దేవుడు మార్చాడు అన్న విషయాన్ని గ్రహించాలి అయితే ఏం జరుగుతుందంటే ఏలయనగా వారు దేవుని నీతి నిరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొని దేవునికి లోబడిన వాళ్ళగా ఉన్నారు తెలుసు వాళ్ళకి వాక్యం తెలుసు అన్ని తెలుసు ఈ రోజు ఎందుకు ఈ విధంగా తయారయ్యారంటే కేవలం సిద్దుపాటు లేని బుద్ది లేని కనికల్లాగానే ఎందుకంటే ఈ బుద్దిలేని కనికలకి వాక్యం తెలుసు వాళ్ళు కూడా ప్రవచించారు వాళ్ళు కూడా స్వస్థత కార్యక్రమాలు చేశారు వాళ్ళు కూడా ఎన్నో దేవునికి ఇష్టమైన పనులు చేశారు కానీ ఒక లోపం చేత మూసివేయబడింది తలుపు తర్వాత వాళ్లు అయ్యా అయ్యా అయ్యా మరి నామాన ప్రవచింపలేదా అని చెప్పి దేవునికి వాళ్ళు చేసిన పనులన్నీ దేవునితో ఉన్న సంబంధాన్ని చెప్తా దేవుడు అక్రమం చేయవారులారా మీరు నా యుద్దరు వెళ్లిపోండి మీరెవరో నాకు తెలియదు అని చెప్పి మొగానే చెప్తా ఉన్నాడు ఈ రోజు క్రైస్తవ జీవితం దేవుణ్ణి ఉన్నాము అనుకుంటున్నారు అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నామనుకుంటున్నారు కానీ దేవుని చిత్తానుసారంగా ఎదిగి దేవుని చిత్తానుసారంగా ఉండి మరి ఆయన చిత్తం ఏంటో నెరవేర్చేవారిలాగా నీతి అంటే ఏంటో తెలంగా మొత్తమొదటి దేవుడు అన్నాడు నన్ను నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అని అన్నారు ఇక్కడ ఆయన నీతిని కాదు గాని స్వంత నీతిని ఎతికేవారిలాగా ఈ రోజు మతపరమైనటువంటి క్రైస్తవ జీవితం ఉంది కాబట్టి దాన్ని చూసి దేవుడు ఈ రోజు కోపగ్రస్తుడవుతున్నాడు దానివల్లే ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా మన కాలంలో మన రోజుల్లో ఇవి జరుగుతా ఇంకా దేవుడు ఆయుష్ ఇచ్చి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఇంకా ఎంత తొందర తొందర స్పీడ్ కి టైం జరిగిపోతా ఉంది స్పీడ్ స్పీడ్ గా అన్ని మన కళ ముందు జరిగిపోతానే ఉంది మనం ప్రార్థన చేస్తానే ఉన్నాము కానీ జరుగుతూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఇంకా ఊహకి అందట్లేదు ఇంకేం జరుగుతాయో ఏమేమవుతాయో తెలియదు దేవుడు మనకు అవన్నీ చూపిస్తా ఉన్నాడు ఇదే మక్తి స్వార్థ ఇదే రోమ రోమ పత్రిక పదవా అధ్యాయం పదహారును ఒకసారి చూస్తే అయినను అందరూ స్వార్థకు లోబడలేదు ప్రభు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను అని యశా చెబుతున్నాడు కదా చూడండి అయిన నువ్వు అందరూ స్వార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం అని యశా చెప్పు కదా చూడండి యశా ఆ చెప్పిన ప్రవచనం ఈ కొత్త నిబంధన కాలంలో నెరవేర్చబడింది ఈ రోజుకి నెరవేర్చబడుతుంది స్వార్త దేవునికి సంబంధించిన మంచి బోధ అనేది ఎవడు కూడా మరి దానికి లోబడేవాళ్ళు స్వకీయమైనటువంటి బోధలు కలిగి ఎవరి చెవులకి వాళ్ళకి దురద వాళ్ళయి ఎవర ఆలోచన ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఎవరికి తోచిన స్టోరీలు వాళ్ళు అల్లుకుంటూ వాటిని చెప్తా ఉంటే వాటికి పెద్ద పెద్ద గుంపులు పెద్ద పెద్ద సమూహం సమాజం వెళ్ళి వెళ్తా ఇప్పుడు ఈ లాక్డౌన్ లో కూడా దేవుడు ఒక బుద్ది తెచ్చాడు మనకి మీరు పెద్ద పెద్ద సమాజాల్లో పెద్ద పెద్ద గుంపులుగా నివసించి ప్రార్థిస్తే ఉపయోగం లేదు చిన్న చిన్న చిన్న చిన్న గుంపులుగా ఉండాలి అని చెప్పి మరి ఈ రోజు గవర్నమెంటే తీర్మానం చేసింది నిజమే చిన్న గుంపు చిన్న సమాజాన్ని తక్కువ మందినే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు చూడండి తొంభై తొమ్మిది ఒక చోట పెద్ద గుంపే అది కాని ఒకదాని కోసమే దేవుడు వెంట పోడు ఒకదాన్నే కావాలనుకున్నాడు మన జీవితాలు కూడా ఆ ఒక్కదానిలాగా ఉంటే మంచిది ఆ విధంగా ఉండాలని ఆశపడాలి కాని ఈ లోకంలో సువార్త చెబుతా ఉన్నాము కానీ సువార్తకు లోబడైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక కుటుంబంలో భార్య బాబు తీసుకుంటే భర్త తిరుగుబోతులాగానో తాగుబోతులాగానో వ్యభిసార్ లాగానో జూదగాడి లాగాను ఈ లోకానుసారంలో వ్యసనాలకు లోబడి ఉన్నాడు అంటే ఒకే ఇంట్లో రెండు రకాల గుంపులు మరి వీళ్ళిద్దరం చూసి పిల్లలు ఏ విధంగా తయారవుతారు వాళ్ళ గుంపుగా తయారవుతారు వాళ్ళు మూడో గుంపు కిందకొస్తారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే సువార్తకు లోబడకపోవడం వల్ల దేవుడు తన ఉగ్రతను మరి ఈ రోజుల్లో మన మీదకి తీసుకొస్తా ఉన్నాడు ఇది కూడా ఒక మత్పరమైనటువంటి జీవితమే ఇంకొకటి సామెతలు పదిహేడు ముప్పై చూద్దాం ఒకసారి ఈ సామెతలు పదిహేడు ముప్పైలో ఏమైనా ఉంటదంటే ఇతరుల అంటే రక్షించాలి ఏ విధంగా అంటే రక్షణ మార్గంలో తీసుకురావాలి స్వార్థను వాళ్ళకి ప్రకటించాలి బోధన వాళ్ళకి చూపించాలి ఇది చేయట్లేదు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్న వాళ్ళు ఈ ఎదుటివారి ప్రకటించడం అనేది ఎదుటివారిని రక్షణ మార్గంలో నడిపించడం అనేది జరగట్లేదు అందువల్ల దేవుడు దాన్ని బట్టి కూడా ఎందుకంటే మనం వెళ్తున్నాం బానే ఉంది కానీ ఎదుటివాడికి మనం మాదిరికరంగా లేకపోతే ఎదుటివాడి జీవితంలో మనం ఒప్పేసిన వారిలాగా మరి రుచికరమైన కనిపించకపోతే వాడు మారాడు కాబట్టి మనం రుచి అరిగిన దాన్ని మనకు మనం తెలిసిన దాన్ని ఎదుటి అనుభవపూర్వకంగా ఎదుటివాడికి గనక మనం పంచకపోతే అదే అది దేవుడు మెచ్చేది కాదు అందుకని చెప్పి దేవుడు అక్కడ కోపానికి మరి గురయ్యి ఈ మతపరమైనటువంటి క్రైస్త మార్పు గనక జరగపోతే దేవుడు ఇంకా విపరీతమైన కోపానికి వార్త నశించుచున్ను రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది చూస్తే ఒకసారి ఆ బాప్ ఇచ్చుట క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా వాక్చాతుర్యము లేకుండా స్వార్థను ప్రకటించుటకే ఆయన నన్ను పంపించాను ఈ రోజు చూడండి క్రీస్తు మన కోసం మరణం అయిపోయాడు చనిపోయాడు తప్పు మనం చేశాం కాని దేవుడు సిలువకు పాత్రుడైపోయాడు క్రీస్తుని ఇక్కడ ఏమంటాడంటే సిలువ వ్యర్థం కాకుండా ఉండనట్లు క్రీస్తు యేసు యొక్క సిలువ వ్యర్థం కాకుండా ఉండునట్లు వాక్చాతుర్యం లేకుండా స్వార్థాన్ని ప్రకటించాలి ఉన్నది ఉన్నట్టుగా యధార్థమైనటువంటి బోధ నిజమైనటువంటి బోధ లేదు ఈ రోజు వాక్చాతుర్యం ఎంత బాగా వాక్చాతుర్యం ఉండి ఎదుటి వాళ్ళతో మాట్లాడగలిగితే వాడి తెలిసిందేదో ఈ లోక జ్ఞానాన్ని గనక చూపించగలిగితే మరి గారడి సీమో ఏదో చేయగలిగితే జనాలు ఆకర్షింపబడుతున్నారు అది జరుగుతుంది అక్కడ దేవుడికి కోపం వస్తా ఉంది కాబట్టి చెప్పడమే దీనివల్ల శ్రమ క్రీస్తు పడినటువంటి వ్యర్థమైపోతుంది కారణం ఏంటంటే తగినట్టు మంచి బోధనను బోధించలేకపోవడం వల్లే అందుకని రెండు పంతొమ్మిదిలో ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును వివేకుల వివేకము శూన్యము చేతును అని వ్రాయబడి ఉన్నది చూడండి ఎందుకు అని అంటే ఈ వాక్చాతుర్యం ద్వారా నశించిపోతున్న వాళ్ళకేమో ఇది వెర్రితనంగా ఉంది సిల్వ సిల్ని గురించిన సువార్త మరి ఆయనకు ఎరిగిన వాళ్ళకేమో అది ఒక శక్తి ఉంది కాబట్టి ఇవన్నింటినీ జ్ఞాపకం చేసుకునే దేవుని ఉగ్రత అనేది ఈ మన మీదకి చాలా తొందరగా చాలా తొందరగా రాబోతుంది త్వరగా ఈ మతపరమైనటువంటి క్రైస్తవ జీవితంలో నుంచి మార్పు తీసుకురావాలి త్వరగా ఈ క్రైస్తవ జీవితంలో ఈ మతపరమైన క్రైస్తవ నుంచి మనం బయటపడాలి అని చెప్పి ఈ రోజుల్లో మనం ప్రార్థన చేయాలి నాకు ఇది ఏమనిపించింది నేను ఊరికినట్లు టీవీ పెట్టినప్పుడు మరి మనం ప్రార్థన చేసాం అపోస్తుల బోధుండాలి ఇంటింటా రొట్టె విరచాలి అని నిన్ను అనుకున్నాం మరి ఆ రోజులో వస్తున్నాయి రేపు ఫస్ట్ ఆదివారం మరి స్టీఫెన్ పాల్ అని ఆయన ఆయన వాకింగ్ చెప్తా ఉన్నాడు నేను ఊరుకట్లా ఎన్న నా నిమిషానికి నిలుచున్నాను నించుంటే లాస్ట్ కుచ్చింది ఆయన చెప్తున్నాడు వచ్చే ప్రకటనలో ప్రకటన చేస్తా ఉన్నాడు లాస్ట్ లో ఆ ప్రకటనలో వచ్చే ఆదివారం మరి బల్లారాధన ఉంటది ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో ఒక రొట్టెని తయారు చేసి పెట్టుకోండి ద్రాక్షరస్థానం పెట్టుకోండి అని ఆ ఒక్క మాట నాకు సంతోషమైన అనిపించింది ఎందుకని ప్రతి ఇంట రొట్టె పెరచడం ప్రతి ఇంట దేవుని దేవుని గురించిన మాటలు ఉండాలి ఈ రోజు వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఆటోమేటిక్ గా ప్రతి ఇంటర్ రొట్టె పెరచడం అనేది స్టార్ట్ అయిపోతుంది శ్రమదినాలు వచ్చినా కూడా దేవుడు తన జ్ఞానంతో తన బిడ్డలైన వారికి ఏ సమయానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ విధంగా తన వైపు నడుపుకుంటాడు తన వైపుకు ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళని ముద్రపరుస్తాడు భద్రపరుస్తాడు ఈ విధంగా ఆయన ప్రణాళిక ఉంటది మనుషులకు అర్థం కాదని చెప్పిన సంతోషం అనిపించింది అందుబట్టి మనం ప్రార్థన చేస్తానే ఉన్నాయి మతపరమైనటువంటి క్రైస్తుల జీవితం బయటికి రావాలి అని మతపరమైన క్రైస్తవ జీవితం ఉన్నప్పుడు మరి కచ్చితంగా అక్కడికి వెళ్లే ఆ సంఘాలకి వెళ్లే అక్కడ పాస్టర్ గారి తీసుకునేవాళ్ళు ఈ రోజు విశ్వాసి చాలా భయంతో మరి ఓర్పుతో సహనంతో అన్ని పాపాలు ఒప్పుకొని ప్రోటీన్ తయారు చేసుకోవడం ఇప్పటివరకు చాలా ఒక రకమైనటువంటి ఇబ్బందులు సంఘాలలో ఉన్న విశ్వాసులు ఫీల్ అవుతా ఉంటారు ఎందుకంటే అమ్మ మనం పాపం చేస్తాం మనం లో మనం మంచోళ్ళం కాదు మన ప్రవర్తన బాగోదు మనం రొట్టె తయారు చేయకూడదు అది సంఘ కాపరే తయారు చేయాలి వాస్త్రూమ్ గారే తయారు చేయాలి అనేది ఉండేవాళ్ళు ఈ రోజు అది పోతుంది ఎందుకని అంటే ప్రతి ఒక్కరూ దాన్ని తయారు చేసుకోవాలి మరి తయారు చేసుకుని దాన్ని ఆచరించాలి రేపు ఇంకా ఇంతకన్నా భయంకరమైన శ్రమ ప్రతి ఇల్లు దేవాలయంగా మార్చబడుతుంది రేపు ఈ టీవీలు కూడా ఆపేశారు అనుకోండి ఆ రోజు వార్త ఎవరు చెప్తారు ఈ రోజు సంఘాలన్నీ మూతవేయబడ్డాయి రేపు టీవీలు కూడా మూసివేయబడితే లేదంటే వీటికి కూడా బాగా విపరీతంగా డబ్బులు గనక ఎక్కువ మందులకు గనక ఈ రోజు లెక్క రె బ్రాందీలకి వాటికి వీటికి రేట్లు పెంచారు అట్లా వీటికి కూడా పెంచితే సామాన్యమైన ప్రజలు వాటికి పెట్టే డబ్బులు పెట్టలేక వదిలేసేసుకుంటే రేపు వాళ్ళు వాక్యం వినలేదు వాక్యం వినలేనప్పుడు వాళ్ళకి జ్ఞానం ఏంటంటే ఇదిగోండి ఈ రకమైనటువంటి బోధే వాళ్లకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి బోధలో కచ్చితంగా వాళ్ళు వస్తారు అంటే దేవుడు నిదానంగా మార్పులు తీసుకొస్తా ఉన్నాడు దాంతో పాటు తన ఉగ్రత అనేది చాలా తొందరగా వస్తా మన పాత్ర ఏంటంటే ఈ మత ప్రారంభమైనటువంటి క్రైస్తవ జీవితంలో నుంచి నుప్పుల్లో పడుతున్న అగ్నిగుండంలో పడుతున్న వాడిని తగలబడుతున్న ఏదో ఒక కర్రిచ్చో చెయ్యిచ్చో ఏదన్నా మరి ఏదో ఒకటి రూపాయిన ఒక వస్తువు ఇచ్చేవాడిని ఆ మంటల నుంచి లాగలిగేవాడిలాగా మన ప్రయాసనేది మన ప్రవర్తన అనేది ఇక్కడి నుంచి ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి లేకపోతే ఏంటంటే ఉగ్రత తొందరగా వస్తుంది మారవలసిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది వాళ్ళని మార్చాలి ఈ మతపరమైనటువంటి క్రైస్తవ జీవితంలో నుంచి వాళ్ళని బయటికి లాగాలి దేవుడీ జ్ఞానాన్ని మనకును మరి సకల అన్ని ఇక్కడ ఉన్న ఈ లోకంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క పాస్ట్ కి ప్రతి ఒక్క విశ్వాసికి సంఘస్తులకి యవనస్తులకి దేవుడు అనుగ్రహించి మంచి పాత్రలుగా పనిముట్లుగా వాడుకుని అటువంటి పరిచర్య అటువంటి భారాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చునుగాక ఆమెన్ దేవుడి ఈ మాటలు తన వినికిల్లో జీవించి ఆశీర్వదించుగాక ఆమెంక్ యూ అండి కానీ మొదట్లో అపోసిన కాలంలో ఏ రీతకుండానో ఆ రీతిలోనే ఉండాలి కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇది సార్ ఇప్పుడు వింట్రెస్ అట్లా అట్లే మాట్లాడాలి సో చక్రవర్తి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ అది మొదటి నుంచి మూడు వేసుకున్నాను యాక్చువల్ ఓల్డ్ టెస్టిమెంట్ సిస్టమ్ లో టెంపుల్ విధానం ఉండేది న్యూ టెస్టిమెంట్ లో లేదు యాక్చువల్ గా చర్చి సిస్టమ్ అనేది ఓల్డ్ సిస్టమ్ ని వీళ్ళు రివైవ్ చేసుకున్నారు అంతే ఆపోజ్లు కారిన తర్వాత అందుకు పౌరులు ప్రతి పత్రిక చూస్తే ప్రతి పత్రికను ఎందుకు హెచ్చరించింది అంటే వాళ్ళు ఓల్డ్ సిస్టమ్ కి వెళ్లిపోతా ఉన్నారు ఓల్డ్ టెంపుల్ సిస్టమ్ కి న్యూ సిస్టమ్ లో యాక్చువల్ గా బిల్డింగ్స్ లేనే లేవు ప్రతి ఇంటా వాళ్ళు అందుకే రొట్టె తెచ్చుకున్నారు చర్చ్ అనేది లేదు సిటీ పల్ కన్స్ట్రక్ట్ అది స్పిరిచువల్ గా యూనివర్సల్ గా దేవుని నమ్మిన వాళ్ళది అన్నట్టు కాబట్టి ఆ పాయింట్స్ ని హైలైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అది యాక్చువల్లీ దట్ ఈ రైట్ థింగ్ అటువంటి థీమ్ ని తీసుకొని రావాలా కానీ మెయిన్ స్ట్రీమ్ చెప్తే రిసీవ్ చేసిన కాబట్టి ఇంతకాలం జరగలేదు అది ప్రతి సంఘం ప్రతి కుటుంబంలో కుటుంబ యజమాని ఒక యాజకుడు పాస్టర్ లాగా యజమాని రావాలి ఒక పాస్టర్ అమ్మ అది సిస్టమ్ అన్నట్టు దేవుని దృష్టిలో దాన్ని చెడగొట్టేసింది మతపరమైన జీవితం బట్ తిరిగి రెజిస్టర్ చేస్తాడు కాబట్టి ఈ కాలం దానికి సంబంధించి అందుకే ప్రతి ఇంటూ రొట్టె విరడం స్టార్ట్ అవుతుంది ఇక మీదట కానీ కొంతమంది దానికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటది ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు డిస్కరేజ్ చేయడానికే ప్రయత్నిస్తుంటాడు కదా అటువంటి సిస్టమ్స్ ఇది దేవుని విధానాన్ని వాడు తారుమారు చేస్తూ ఉంటాడు నుంచి కూడా చేసింది అదే విధానం కాబట్టి ఈ రెజిటరేషన్ గురించే మనం ఎన్ఫోసైజ్ చేయలేదు మన ప్రేయర్స్ లో మన ఆ లీడింగ్ ఆ రెస్టారేషన్ మెంటాలిటీ కొరకు ప్రార్థన చేద్దాం తర్వాత వరల్డ్ అఫైర్స్ గురించి వైరస్ గురించి వ్యాక్సిన్స్ గురించి తర్వాత ఎకనామిక్ రెస్టారేషన్ గురించి ప్రార్థన చేయం భాస్కర్ వెయిటింగ్ రెస్టారేషన్ కొరకు చెక్ సిస్టమ్ రెస్టోర్ కావాలా ఓల్డ్ అపోస్ట్ల విధానానికి రావాలా దాంతో వరల్డ్ అఫేర్స్ తెలిసిన వరల్డ్ అఫేర్స్ కదా ఇప్పుడు నంబర్ ఆఫ్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆల్మోస్ట్ ఒక ప్రిడిక్షన్ ప్రకారంగా సిక్స్టీ ఆఫ్ ఇండియన్స్ విల్ బి ఇన్ఫెక్టెడ్ అంటే ఎపిడియామాలజికల్ రీసెర్చ్ ఎక్స్పర్ట్ ప్రిడిక్షన్స్ అవి డిసెంబర్ కల్లా సిక్స్టీ పర్సెంట్ ఇన్ఫెక్ట్ అవుతారంటే ఇండియాలో సో ఇది కూడా ఇతర వైరసెస్ లాగానే లైక్ ఇతర బ్యాక్టీరియాస్ లాగా ట్యూబర్ క్లోసిస్ లాగా ఇవి ఉండిపోతున్నాయి ఇంకా మనతో పాటర్నెట్ సో వీటి గురించి ప్రార్థన చేసుకున్నా భాస్కర్ నమ్మకం ఏంటంటే ప్రేమ కలిగిన రోజా నిపాదాలు పొందనాల స్తో ఎంతైనా నమ్మకమైన దేవుడు ప్రేంగిల గిన్ దేవుడు తండ్రి అయ్యా ఈ విధి కాలానికై నీ కొందనాలు తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొక అవకాశం మరొక తరుణం మా ఇచ్చిన దైవ నీ పాశాన్నికి రావడానికి మిమ్మల్ని స్థితించడానికి మమ్మల్ని గనపరచడానికి నీ వాక్యం వినటానికి అను గురించిన యొక్క సమయానికై దేవ అనుకూలత నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రేంగి గిన్న రాజానేకులకు లేనటువంటి ఈ యొక్క ఆధిక్యత ఆ నాయకులకు గొప్ప నమ్మకం ఏంటంటే దేవా భాగ్యం మా జీవితాల్లో అనుదరించిన తండ్రి ప్రేంగులు గిండరాజా మా ఎంగలిగింత్రి సృష్టికర్త అయిన దేవుని సన్నిధికి మమ్మల్ని సృష్టించినటువంటి దేవుని సన్నిధికి సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధికి అయాబిడలంగా ఆయన ప్రాశన్యకి ఆయన వైపు చుట్టానికి ఎంత గొప్ప ధాన్యత దేవ నమ్మకం ఏంటంటే నీ పాదాలకు నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి ప్రేంగులు గిండరాజా యొక్క సమయంలో దేవాలి మనస్థిస్తున్నాను నేను గనపరుస్తున్నాను తండ్రి నా జీవితంలో మీరు చేసినటువంటి అద్భుత మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నమ్మకం అయిన దేవా కుటుంబంలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలకే మీ కొందనాలు నమ్మకం అయిన తండ్రి పాపమృతం శాపమృతను సమస్తమైనటువంటి దుష్టత్వంకు లోనైన నన్ను నమ్మకం అయిన తండ్రి నెర నేత నరకాజ్నికి పాలైన నన్ను నా జీవితాన్ని అయ్యా నమ్మకం తండ్రి మీ యొక్క రక్తంలో దేవామి బిడ్డిగా చేసుకున్న కృపకై అయ్యా ఇద్దిన దినం తండ్రి నా శరీర బలహీనతల్ని జ్ఞాపకం చేసుకుని నన్ను కరుణిస్తూ మీ కృపను నా జీవితంలో దేవా కలుగు చేస్తూ అయ్యా నన్ను దేవా ఈ దినం వరకు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప కృప దయకాయ నీ కొందనాలు అయ్యా మా అందరి జీవితాల్లో కూడా తండ్రి మీకు కలిగినటువంటి ఆ ప్రేమ ఆ యొక్క కృపకాయ నీ తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మిమ్మల్ని తండ్రి నమ్మకమైన దేవా విత్తబడిన వాక్యానికే మీకు అందనాలి తండ్రి అయ్యా నమ్మకం అయిన తండ్రి సమకూర్చబడే వారంగా ఉండడానికి సహాయం చేయండి నమ్మకం అయిన తండ్రి అనేక రకాలైనటువంటి మత సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దేవా నమ్మకం అయిన దేవ స్థితి నుంచి మమ్మల్ని ఆత్మీయ సంబంధమైనటువంటి సమాజంగా సమకూర్చండి తండ్రి ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రేంగలిగిన రాజా ఆత్మీయ సంబంధమైనటువంటి ఉచారణ ఆత్మీయ సంబంధం సహవాసం కలిగి ఉండే వారంగా తనకి సహాయం చేయండి ప్రేంగలిగిన తండ్రి మహింగళిని రాజాల్లో తండ్రి నమ్మకం అయిన తండ్రి మా మధ్యనున్నటువంటి బోధకులు మా మధ్యనున్నటువంటి క్రైస్తవ సమాజాలు సంఘాలు నమ్మకమైన తండ్రి వివిధ రకాలైనటువంటి బోధలకు వివిధ రకాలైనటువంటి ప్రేంగల్ గినరాజ అయ్యా చర్యలకు ఆ దేవా తండ్రి అటువంటి బోధలు దేవా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు తండ్రి అయ్యా ఈ లోకం గతించిపోతుంది తండ్రి భౌతిక పరమైనటువంటి అవసరములు భౌతిక పరమైనటువంటి సమస్తం దేవా ఒకరోజు గతిస్తాయి తండ్రి కానీ ఆత్మ సంబంధమైన నిత్య సంబంధమైన ఆత్మ రక్షణకు సంబంధించిన దేవ ఆత్మను సిద్ధపరచుకునేటటువంటి దేవా ఆఖరి దినాల్లో ఆత్మల్ని కుటుంబాలను కట్టుకునేటటువంటి నాయకుల్ని దేవ అటువంటి నాయకత్వం కలిగి అటువంటి దేవ ప్రేంగుల గిండరాజ అటువంటి బోధ కలిగినటువంటి నాయకుల్ని దేవ అటువంటి నాయకుల్ని అటువంటి భారం తోటి నింపి దేవ కృపణ అనుగ్రహించండి తండ్రి ప్రేంగుల గిండరాజ సంఘాలు ఎడిఫై కావటానికి దేవ కృపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి విశ్వాసాన్ని కట్టబట్టడానికి సహాయం చేయండి అంత దినాల్లో శత్రువు గర్జించ సింహం వల్లే పనిచేస్తూ ఏర్పరచబడిన వారిని సహితం నమ్మకమైన దేవా వారిని కల్పించవాలని వారిని దేవా ఆ యొక్క మార్గం నుంచి వారిని తప్పించవలనే అది ప్రయత్నం చేస్తుండగా అయ్యా ప్రేంగులు గండ్రి మీ కృపును మీకు దయ వేడుకుంటున్నాను తండ్రి ఆత్మ కార్యము భూ బలంగా దొరికిటప్పుడు కృపును అనుగ్రహించండి ప్రింగులు గినరాజా మహింగుల గిని తండ్రి నామకంతంగము నామకంత క్రైస్తవులు దేవ కట్టబట్టానికి కృపను అనుగ్రహించండి తండ్రి దేవ చర్చికి మాత్రమే ఎళ్ళి చర్చికి వెళ్ళొస్తే సమస్తము జరుగుద్ది చర్చికి పోయేస్తే క్రైస్తత్వానికి సంబంధించినటువంటి ఒక పెద్ద బాధ్యతను మేము నిర్వహించిన వాళ్ళం అవుతాం చర్చికి పోయేస్తున్నాం కాబట్టి మేము క్రైస్తవులమే చర్చికి పోయేస్తున్నాం కాబట్టి దేవుడు మాతో దేవ ఈ రకమైనటువంటి దేవ అభిప్రాయాలు ఈ రకమైనటువంటి దేవ ప్రేంగులు ఎంత్రి ఈ యొక్క ఈ యొక్క పద్ధతి కలిగినటువంటి అనేక మంది క్రైస్తవులు ఉన్నారు దేవ నమ్మకం ఎంత వరద దేవాలతో మాట్లాడండి కృపను అనుగురించండి రాబో దినాల్లో అటువంటి సంఘంలో కూడేటటువంటి పరిస్థితులు మాకు ఉండకపోవచ్చు కానీ నమ్మకమైన దేవ వ్యక్తిగతంగా కుటుంబంగా ఆరాధించి ప్రార్థించి వ్యక్తిగతంగా కుటుంబంగా దేవ మీ యొక్క తండ్రి బలలో పాల్గొనే వారుగా దేవ వ్యక్తిగతంగా కుటుంబంగా తమ తమ జీవితాలను పరిశీలించుకొని దేవ ప్రేంగళరాగా బల ను పవిత్రంగా ఆచరించేవారుగా నమ్మకమైన తండ్రి ఆ యొక్క భయము ఆ యొక్క పరిశుద్ధత ఆ యొక్క నీటి ఆ యొక్క ప్రార్థనాపరమైనటువంటి ఎదుగుదల ప్రతి కుటుంబంలో ఉండేలాగా కృపను అనుగ్రహించండి ఏం కలిగి రాజా అప్పుడే దేవా సంఘాలు అప్పుడే కుటుంబాలు కట్టబడతాయి తండ్రి అప్పుడే మిమ్మల్ని ఎదుర్కొనే వారుగా తండ్రి విశ్వాసం కలిగినటువంటి వారుగా నమ్మకమైన తండ్రి ఈ ఉన్నటువంటి దేవా అంత దినాల్లో వస్తున్నటువంటి శ్రమలు ఈ విపత్తుల నుంచి ఈ కష్టాల నుంచి ఎదుర్కొనే వారంగా తయారవుతాం అయ్యా అట్టి కృప మా కుటుంబాల్లోనూ దేవా నమ్మకం ఏంటండ్రి విశ్వాసుల కుటుంబాల్లోనూ దేవా నామకరణ క్రైస్తవ కుటుంబాల్లోనూ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నమ్మకం అయితే తండ్రి ప్రెంగలిగిన రజా యొక్క సమయంలో చూస్తున్నాం మీ పాదాలు కొట్టుకుంటున్నాం తండ్రి దేవ నమ్మకం ఏంటండ్రి ఈ యొక్క దినం తండ్రి ఆ యొక్క మిగిలిపోయినటువంటి ఆ యొక్క ఫుడ్ ఐటమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఓల్డ్ ఏజ్ కి ఆర్ఫన్ హోమ్స్ కి వెళ్ల వాళ్ళనే సహోదరులు శాము ఎబ్రాహిం బ్రదరు వనే ముస్ గారు సంకల్పించి ఉండగా అయ్యా మీరు వారితో వెళ్ళండి తండ్రి కృపను అనుగ్రహించండి ఎక్కడికి వెళ్లాలనో తెలియక దేవా ఎలా చేయాలో అర్థం కాకున్నారు దేవా నమ్మకం అయింది తండ్రి అయ్యా మీరే కదా తండ్రి మమ్మల్ని నడిపించేది అయ్యా మీ యొక్క కృపను అనుగ్రహించండి తండ్రి ఎక్కడికి ఏ విధంగా వెళ్లాలనో తండ్రి దేవా ఏ తీసుకెళ్లాలనో ఏ విధంగా ఎవరిని సంధించాలో అయ్యా మార్గాన్ని అనుగ్రహించండి తండ్రి అసలు అక్కడికి వెళ్లాలన్నా ఇంకెక్కడికన్నా మీరు మమ్మల్ని నడిపిస్తారా నడిపించండి తండ్రి నేను అడిదిన తండ్రి మీరు అనుగ్రహించినటువంటి కృపకై కొన్ని కుటుంబాలను దర్శించడానికి వాక్యం చెప్పడానికి అనుగ్రహించినటువంటి కృపకై అనే పొందనాలు అయ్యా మీరు మా మధ్య ఆశ్చర్యకేరుడైనటువంటి దేవుడుగా ఉన్నారు తండ్రి నమ్మకం ఏంటండ్రి మాకు సలహా ఇచ్చేవారుగా మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు అయ్యా ఆత్మ నడుపుదల మేము అనుగించటం గాక ప్రేంగులు గణ రాజా కృపను గురించండి అటు విషయంలో మా ఇళ్ల కృపణను గురించి మనం ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటండ్రి ప్రేంగులు గిన్ రాజా చేరి ఇచ్చినటువంటి ప్రతి బిడ్డకై మీ కొందనాలు మీ పాదాలకు స్వద్ధాలు అదేవా నమ్మకం ఏంటండ్రి ఇతరులు చేరలేకపోయిన వారికి మీ యొక్క భాగ్యం భాగం ఈ యొక్క అను గురించి మనం ప్రార్థిస్తున్నాం నమ్మకం ఈ యొక్క ఈ యొక్క కరోనా వైరస్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమకు అయిన తండ్రి ఈ యొక్క ఇక పోదని ఇది ఎప్పటికీ మాతో పోటే ఉంటుందని అయ్యా నమ్మకం అయిన తండ్రి ఎంత భయంకరమైనటువంటి విషయం దేవా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఈ లోకం దిగజారిపోయింది తండ్రి అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి దయని అనుగ్రహించండి దేవా నిబుడులకు మీ యొక్క కాపుదలను అనుగ్రహించండి వీద ప్రజలకు మీ యొక్క కాపుదలను అనుగ్రహించండి అయ్యా దిక్కు లేని మీ కాపుదలు అనుగ్రహించండి అయ్యా నమ్మకం అయిన తండ్రి ప్రేంగులు గిన్ రాజా అయ్యా కృప్నను గ్రహించి ప్రేంగులుగిన తండ్రి మహింగులు గిన్ రాజా ఈ విధంగా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలని తెలియదు కానీ మీరే మా ప్రొటెక్షన్ అయ్యా ఏ శక్తమే మా యొక్క విజయం తండ్రి అయ్యా కృప్నను గ్రహించండి తండ్రి నమ్మకమైన దేవా అన్ని దేశాల్లో దేవా వ్యాధి తగ్గుముఖం పట్టినప్పుడు వ్యాధి పూర్తిగా కేసులేమి కొత్త కేసులు రానప్పుడు నమ్మకం అయిన తండ్రి లాక్డౌన్లు ఎత్తేస్తున్నారు కానీ మా దేశంలో పూర్తి విరుద్ధంగా దేవ హైయెస్ట్ కేసెస్ రికార్డ్ అవుతున్నప్పుడు నమ్మకమైన తండ్రి బాగా ప్రబలి పెరుగుతున్నప్పుడు దేవ వీళ్ళు లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు తండ్రి అందరినీ అసలుకి ఏమీ లేనట్టుగానే భావిస్తున్నారు తండ్రి అయ్యా ప్రెంగుల తండ్రి ఆ వ్యాధి ఏ విధంగా ప్రబలతో తండ్రి ఎంత నష్టాన్ని ఎంత భయంకరమైన స్థితిని మా మధ్యలోకి తీసుకొచ్చు తెలీదు అయ్యా ఇలాంటి పరిస్థితులను బట్టి మేవైపు చూసుకున్నాం దేవా అయ్యా కృపణ అనుగ్రహించండి అయ్యా దయనుగ్రహించండి అయ్యా సహాయం చేయండి మీరు నమ్మకమైన దేవుడు దేవా ప్రేమ కలిగిన దేవుడు కుడి ఎడములు తెలియనిటువంటి యొక్క ప్రదేశం ఈ దేశం దేవా ప్రేమి తండ్రి కోటాను కోట్ల మంది తండ్రి ఇంకా మీ నామం ఎరుగుని వారే ఉన్నారు తండ్రి మీ ప్రేమను గురించి తెలియని వారు ఉన్నారు దేవ మీ యొక్క రక్షణ ఇంకా గ్రహించిన వారే ఉన్నారు తండ్రి అయ్యాడల అంటే ఆత్మల ఎడల కృపణను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే వ్యాధి తోటి మంచం పట్టినారో వారి పక్షాన మీ పాదాలు పట్టుకుంటున్నాం దేవా కృపణను గ్రహించండి సంధించండి దేవ ప్రేమ కలిగిందండ్రి ఆత్మ కార్యం దొరకలాగా కృపణను గ్రహించండి వ్యాధిగ్రస్తులకి దేవ మీ కృపణను గ్రహించమని దేవ అయ్యా అస్వస్థతను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమ కలిగిన రాజ్యాంగ సమయంలో మా ప్రార్థనకి మీరు జవాబుగా తండ్రి ఆ యొక్క మిడతలు తండ్రి తెలంగాణలో ప్రవేశించకుండా తండ్రి ఇతర ప్రాంతాల వైపు అది దేవ గాలికి వెళ్ళిపోవటానికి దేవ ఆ యొక్క కోర్సు మీరు అనుగ్రహించినటువంటి సహాయానికే మీ కొందనాలు నేను తండ్రి అయ్యా మీ చిత్తం మీ కృప తండ్రి సహాయం చేయండి నమ్మకం దేవా మీ మంచితనానికే మీ కొందనాలు మీ పాదాలకు స్త్రాలు నమ్మకం తండ్రి ఎక్కువ సమయంలో జాషవాని గ్యాప్ కొంచేసుకుంటున్నాను తండ్రి అయ్యా మీ బిడ్డడు తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా మీరు నమ్మకం దేవా మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ ఆ విధాలు వచ్చి దేవా న్యాయం కోరకు ఆ యజమాను కోరట చూసి ఆ యజమాని జాలి కలిగి దేవా అతను తనకి న్యాయం తెచ్చినట్టు బైబిల్లో ఉంది తండ్రి ఇదిగో దేవా మేము మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మీ దగ్గరకు వస్తున్నాం తండ్రి కృప్ణనుగ్రహించండి సహాయం చేయండి దేవా ఏదైతే అనారోగ్యం ఉందో ఆ కిడ్నీలో ఆ యొక్క తండ్రి మెదడులో ఉన్నటువంటి ఆ యొక్క నరాల వ్యవస్థలోనూ నమ్మకం అయింది తండ్రి ఏదైనప్పటికీనే దేవా మీరు మాత్రమే మీరు మాత్రమే దాన్ని సంపూర్తిగా న్యాయం నయం చేయగలరు అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్నబాబు అయినటువంటి దేవా ప్రేంగిలి గ్ర రాజా గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డడు అయ్యా వీధ ప్రజలు అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా కృప్ననుగ్రహించండి అయా దిక్కు లేని వారికి దేవ ఇటువంటి ఆశ్రయం మీరే కదా తండ్రి ఆశ్రయం అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి అయ్యా అయ్యా ముఠమని అయా ఆ కుటుంబంలో కార్యం దొరకలేకన అయా సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నమ్మకం అయిన తండ్రి ప్రేమ అనే ఈ యొక్క సమయంలో తండ్రి గురించి ప్రార్థిస్తున్నాం తన లివర్ ఆ తండ్రి డిసీజ్ తోటి బాధపడుతుండగా ఆయన మైనండి కృపను అనుగ్రహించండి చుట్టుపక్కల వాళ్ళ కుటుంబాల్లోనూ దేవ ప్రాంతాల్లోనూ అక్కడ ఉన్నటువంటి వారికి సాక్షిగా ఆయన లేపమని అనేకులు మీ వైపు తిరగటానికి కృపను అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి ప్రేంగుల గిరిజా యొక్క సమయంలో మీ వైపు చూస్తున్నాం మీ కృపను కోరుకుంటున్నాం నమ్మకమైన తండ్రి ప్రేంగులు గిన్ రాజా అయ్యా తండ్రి అరేబియా మహాసముద్రంలో నమ్మకమైన తండ్రి రేగినటువంటి ఆ యొక్క తుఫాన్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రేంగిలి గిరిజా నీ ప్ర మీ వైపు చూస్తుండగా సహాయం చేయండి మమ్మల్ని మీ చేతిని తప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆరాధన నా రక్షకుడు నా ప్రభుని స్వీకరిస్తున్నాము బ్రతిమాల వేడుకున్నాం తండ్రి చేస్తారు కరుణించు వాడి కరుణించు వాడి వైని దేవాలయ స్తోత్రము కలికరం కూరు ఆత్మవైన దేవస్తోత్రములు కృషించిన వారిందరినీ నింపు దేవస్తోత్రములు గొప్ప సంగతులు తెలియచే దేవస్తోత్రము కృపను బట్టి రక్షించే దేవస్తోత్రములు గొప్ప రాజులను హతం చేసిన దేవస్తోత్రములు మహోన్నత మహోపకారి స్తోత్రములు గాయపడిన వాడ స్వష్టపరిచిన వాడవైన దేవస్తోత్రము చిరంజీవి సర్వోన్నతులమైనటువంటి దేవస్తోత్రములు శ్రీకట్లు చేసిన దేవస్తోత్రము జన్మ మీద ఆత్మను కుమరించిన దేవస్తోత్రము పేదల వారి ఎడల దయచేపు దేవస్తోత్రములు దయతో పప్పు దేవస్తోత్రములు దీపని దాచి దేవస్తోత్రము దేవాన్ని కృప ఆకాశం అందిస్తున్న స్తోత్రములు అడుగుతుంది మహిములత దేవదేవునికి స్తోత్రములు దేషమును దావడి కుమారుడు స్తోత్రం అభివృద్ధి పొందుకాలంలో మా తండ్రి తల్లికి వచ్చిన మా తల్లి పుట్టి మీరు అనేక ఆత్మలను పరిశీలించి పరిశీలించి మరికట్టు మరల్సిందని అడుగుతున్నాము మాత్రం ప్రపంచంలో నెలకొన్నటువంటి సంఘటనల్లో ప్రాముఖ్యంగా ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా మాత్రం ఈ యొక్క ద్వారా మాత్రం కలెక్ట్ చేసినటువంటి అసమాధానము సమాధానం మార్చమని స్వచ్ఛతమని మాత్రం ఈ ఆధీనంలో ఉంచుకుని మనం అడుగుతున్నాము అనేకలు తట్టు పశ్చాత్తం ఈ యొక్క వాఖ్యం చదివి ప్రార్థించి వేగులుగా తయారు చేయమని నడుస్తున్నాం ఇటు సమయాన్ని వారి సేవకుల ద్వారా దర్శించినటువంటి ఈ యొక్క సేవను బట్టి మన జీవితం బట్టి ప్రత్యోపదేశాన్ని బట్టి అను చెల్లిస్తున్నాము మా జీవిత విధి అరే ఆరాధించటం స్థితించడం ప్రణాము కనపరచటం అట్లాంటి మీకు సాక్షిగా అట్లాంటి మీకు సాక్షిగా గణముక్కులు వెళ్ళి ప్రకటించట మాత్రం బాధ్యత ఈ యొక్క మరి ప్రాణ నష్టం కలగకుండా కాపాడమే వాతావరణం మరి వేడి నుండి చల్లదనాన్ని దయచేస్తున్నారు మీ పంధనాలు అదే రాబో రోజుల్లో రైతులకు మరి వారు పంట నాటుటకుల వాతావరణ రాకుండా న్యాయపరచమని సమాధానంతో కుటుంబం చేయించాయము అదే రీతి ఆ మొత్తాన్ని జిస్తున్నాము అది కుమారు స్వస్థతను తయారు చేయమని మొత్తాన్ని సంపూర్ణ స్వస్థత సంతోషము సమాధానం నెలకొన్నటువంటి సమస్య నుండి స్వస్థపరుస్తుంది మొత్తం ఏ రీతిగా మొత్తానికి ఆ బిడ్డ మీద నుంచి ఆ యొక్క గొంతులు ఇచ్చారు ఆరాధించటప్పును మొత్తం అట్ని కోరుచుని మొత్తం నమ్ముతున్నా ఉ మార్పు కోసం పరివర్తన చేయటం నడుస్తున్నాం సమాచారంలో మాట్లాడి అనేకమైన సమస్యలతో ఉంటున్నటువంటి మైగ్రెంట్ లేబర్స్ బట్టి మాట్లాడి ఆకల్పాలు వారి కొడుకు నీటి లేక ఉన్నటువంటి వారి కొడుకు వసతులు లేక ఉన్నట్టుగా ఆలోచించారు జీవితంలో సంక్షేమం చేయమని రక్షణనుభావంలో మేము కొన్ని సౌకర్యమని నడుస్తున్నాము కారణము అంగీకరించి మొత్తానికి ఆ యొక్క చూస్తున్నాము ప్రార్థించి వేరు కూర్చున్నాము తండ్రి సార్ ఇంకా ఎవరైనా ఈ పోస్ట్ లాక్డౌన్ సిచ్యువేషన్ గురించి చర్చ్ రెస్టారేషన్ వరల్డ్ అఫైర్స్ గురించి వ్యాక్సిన్స్ గురించి ఉదయ సమయంలో నీ వైపు చూడటానికి మాకు ఇచ్చిన సమయం బట్టి ఎంతో వదనాలు తండ్రి నేను బిడ్డలతో సేవకుడి తండ్రి నేను చేయడానికి రావడానికి నేను ఆరాధించి కొన్ని ఆటానికి ఇచ్చిన గృహం బట్టి నీకు ఎంతో నీకు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన ప్రభావ నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రతిరోజు పోషించకపోతే ఏడున్నావు నీకు వందనాలు నీకు ఇస్తులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రత్యేకంగా ఈ సమయంలో సభ ఆయన మా అదేశ పరిస్థితిని నీపాసనం తీసుకుంటూ వస్తున్నాం తండ్రి నేను మా తండ్రి నీ చేస్తున్న సేవ సంఘాల గురించి ప్రార్థిస్తున్నాం రాక సంయుక్ ఉంది అన్ని గుర్తులు అన్ని అన్ని కూడా తండ్రి నెరవేర్చబడుతుండగా తండ్రి నేను కార్యము సంపూర్ణంగా తండ్రి చేస్తూ వస్తున్నావు నీ సంఘాన్ని సిద్ధపరచు ఎదుర్కోటానికి సిగ్గు సిగ్గు సిగ్గు లేని మొహంగా తండ్రి తండ్రి సంతోషంతో ఎదుర్కొనే ఒక మంచి స్థితిని సంఘాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తప్ప ఆ భాగంలో మమ్మల్ని ఉంచమని ఈ ప్రశ్నలు ఆడుకుంటున్నాం తండ్రి నేను మీరే నడిపించి సహాయం చేయండి ప్రత్యేకంగా ఈ సమయంలో తండ్రి నేనా దేశంలో ఉన్న ప్రభా తండ్రి నేను ఈ సైక్లోన్ ఏదైతే వస్తుందో తండ్రి నేను వాటి గురించి ప్రార్థిస్తున్నాం ఎంతో నష్టం అవుతుంది అయా సహాయం చేయండి తండ్రి నేను తప్పించండి ప్రభా నిశ్చితమైతే అయా ప్రండి తండ్రి నేను ఇంకే కాదు ప్రభా ఈ లోకస్ట్ ప్రభావలు బాధ నుంచి తప్పించండి తండ్రి ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఆ విషయంలో ప్రభా తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అంతేకాదు దేశాల మధ్య ఉన్న అనవసరమైన ప్రభావ గొడవలు ప్రభావ తండ్రి పీస్లెస్నెస్ తండ్రి నేను ప్రభావం తీసేయమని ప్రార్థిస్తున్నాం మీ నామం కలిగిన బిడ్డలుగా అమెరికా కొన్ని దేశాలు ఉన్నాయో ప్రభా తండ్రి ఆయన మంచి మాదిరి మాదిరిగా తండ్రి ఉండటానికి ప్రపంచం ముందు తండ్రి ఇటుకృపదేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ప్రభా రివెన్యూ తీసుకునే వారిగా కాకుండా తండ్రి నేను క్షమించే వారుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి కృప్ చూపించండి తండ్రి ఏ విధంగా తండ్రి నేను ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభావ చూపించండి తండ్రి ఇంతేకాదు ఇదిగో తండ్రి వీడ జాషో కోసం ప్రార్థిస్తున్నాం వీడని మీరు ఆశం చేసుకోండి ఏ కారణం చేత వీళ్ళకి తండ్రి బ్లైండ్నెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అయ్యా సహాయం చేయండి ఆ భాగాన్ని మీరు ఎముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా కృప్తు చూపించండి ఈ అభిరామం కోసం ప్రార్థిస్తున్నాం తీసుకున్న చక్కటి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి ఖచ్చితమైతే తండ్రి నిన్న సరైన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి చూపించడానికి కృప దయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ విషయంలో ప్రభ మీ మీ మీ నడిపింపు దయచేయండి ధైర్యం దయచేయండి తండ్రి నేను సరైన తండ్రి నేను మీ కార్యము సంపూర్ణమైన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ గడిపించి మహిం పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తం సాధ్యమే ప్రభావ కృప చూపించి సహాయం చేయండి బలపరిచంద్రి హస్తం అప్పగిస్తున్నాము తండ్రి నేను చేసిన ప్రార్థన కూడా చూపిస్తూ తండ్రి నేను ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చమని కృప తండ్రి నేను వలస కార్మికుల తండ్రి కూలీల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది ట్రైన్ స్టార్ట్ అవుతున్నాయి ఎంతో తండ్రి ఎంతో మంది వెళ్తున్నారో ఇటు అయ్యా ఈ వ్యాధి భయంకరంగా ప్రాపిస్తుండగా సహాయం చేయండి ప్రభా తండ్రి మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాం సరే మందు తండ్రి నేను ప్రభా ఆ రోజు ఆ రోజు మీరు తండ్రి మోషయకి ఏ రకంగా అయితే తండ్రి ఇతర సర్పము తండ్రి కట్టి చేసి చూపించడం వల్ల చూసే వల్ల ప్రభా ఆ అభిషయం పోయిందని తండ్రి వాక్యం సెలవుస్తుంది తండ్రి నేను మాకు అన్నిటికీ మార్గము మాకు ఒకరికే తెలుసు ప్రభా ఇవన్నీ నీ ఆధీనంలో ఉన్నాయని మాకొక్కరికే తెలుసు తెలవ తండ్రి నేను ఇటు నుంచి తండ్రి చర్చలు అవుతున్నాయి సహాయం చేయండి ప్రభావ తండ్రి ఎలాంటి ఎలాంటి నిబంధనలు వస్తాయో ఎలాంటి తండ్రి ఏమైనా ఆర్డర్స్ పాస్ చేస్తారో తెలియదు తండ్రి అయినా బహుశా మా ఆలోచన ఏంటంటే తండ్రి అయినా మాకు మాకు వ్యతిరేకంగా మాకు నెగిటివ్ గా చేస్తారని మాకు ఆలోచన ఉన్నది కానీ తండ్రి ఆయన అట్ట కాకుండా విశ్వాసంతో అడుగుతున్నాం తండ్రి ఆయన గొప్పగా సహాయం చేయమని తండ్రి నీ బిడ్డలు తండ్రి చిన్న చిన్న సంఘాలు చర్చస్ చక్కగా నడవడానికి కావాల్సినంత కృప తండ్రి నేను దయచేయమని ప్రార్థిస్తున్నాం అటువల్లే ప్రభా త్రి పరిచర్య తండ్రి ఎక్కడ కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ రోజు తండ్రి నిశ్చితమైతే మా పరిచర్లో మాకు సహాయం చేయండి మా ముందు తండ్రి నేను నడిపి మీ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీ నడిపింపు దయచేయండి మా జీవితంలో వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో ప్రభా తండ్రి సమాజం జీవితంలో ప్రభా మీ ఎదుర్కొంటున్న ప్రతి ఛాలెంజ్ ప్రభా తండ్రి ముందు పెట్టుకుని ప్రభా నీ మీద ఆధారపడుతూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏ రకంగా ప్రభా తండ్రి నీ మీద ఆధారపడి నీకు మహిళ తీసుకురావాలో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఎప్పుడు చూపించి నడిపించి మహిం పొందమని ఏ సు ప్రోప్రేట భూమి వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నత సర్వాధికారి సర్వకృపాన్ని వందనాలు సూత్రాలు కలిసి జీవితం కలిగే ఇంకా మంచి దినమును మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు సూత్రం ఎంతో మంది చూడలేకాల గర్భంలో కలిసిపోయి ఉంటున్నారు గోవా నాయన మీరు కృప సూచించి అయ్యా ఇంకా ఏదో పని మా మీద ఉంది అని మేము సార్ ఆయన ఒకప్పుడు దౌర్భాగ్యను తండ్రి దేనికి పలుసురాని కానీ తండ్రి ప్రభు అయినప్పటికీ తండ్రి నీ ప్రేమను కృపను మా మీద కుమరించి ఆయన నీ బిడ్డలుగా చేసినందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు పండిస్తున్నాను ఆయన ఏమి రుణం నేను తీసుకున్నలేదు ప్రభావ సహాయం చేయండి బాబు నాయన కుయడం వల్ల పొట్టిల్లక తండ్రి నాయన ఎల్లప్పుడు నువ్వు పత్రిల్లక తండ్రి ప్రభు అయిన ఏసుకృతి నిత్యరాజ్యములో ప్రవేశము అనుగ్రహింపబడును అని అయా రెండో ప్రతిరో ఒకటో అధ్యాయం పదకొండో వచ్చినములు తండ్రి దాన్ని మేము పొందుకునే వారంగా ఉండటం మాకు సహాయం చేయండి ఆయన ఎనిమిది కార్యములు మా జీవితంలో జరగాలి ప్రభు ఐదవ వచ్చినములు ఆయన రీతిగా మేము ప్రతిబుటా సహాయం చేయండి తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజు వితపడిన వాక్యముకే మీకు వదనదు ఆయన నామకరణమైన జీవితం భక్తి జీవితం ఆయన లేకుండా తండ్రి ప్రభుత్వ నిజమైన విశ్వాసులుగా తండ్రి ప్రభు నీకు బిడ్డలుగా నీకు సుట్టులుగా మేము వండుటట్టు మాకు సహాయం చేయండి తండ్రి ఎల్లప్పుడూ చందీప్ ప్రభా ఆయన నిజమైన భక్తి గలవారమై మేము జీవించడానికి సహాయం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ వేసేదారణ అటువంటి బక్తి జీవితం మాకు నగదు సహాయం చేయండి ప్రభావ మీకు వంద నాలుగు స్థితిలో సూత్రాలు కలిగించుకుంటున్నాను సరేనా ముఖ్యంగా తండ్రి కరోనా వైరస్ బాధపడుతున్న ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటారు ఇద్దరు మధ్య నాయన మరణించుకో తండ్రి ఎవరైతే మరణించున్నారు వారి కుటుంబాలు లేచుకొని సందీప్ ప్రభా నాయన క్రీస్తు నిజమైన దేవుడు సహాయం చేయండి సరే అదేవిధంగా ఎవరైతే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటున్నారు వారికి రక్షణను పరిపూర్ణ వారి మనస్సును వారికి కలిగజేయండి ప్రభా ఆయన మీ యొక్క శిష్యులు తండ్రి ప్రభా అనేకులు లేవలసిన సమయం ఆసనమైనది ప్రభా ఆయన ప్రతి ఒక్కరు బోధకులుగాను తండ్రి మిషనరీలుగాను పంపబడి తండ్రి ప్రభా అనేకులు ఒకరిని అగ్నిల నుండి లాగినట్టుగా ఆయన అందరినీ లాగుత డాయం చేయండి ప్రభావ అటువంటి నాయన ప్రసవేదన కలిగిన హృదయము ప్రతి ఒక్కరికి దయచేయవలసిందిగా అడుగుతుంటున్నారు ముందుగా తండ్రి ప్రభా నాయన మెడిసన్ దండు తండ్రి ప్రభా ఆయన అది నాయన ఏశ్వరజ ఎట్టి మహాకరువును తేబుతున్నాయో మాకు తెలియదు ప్రభా దాని వల్ల బలి అయ్యేది నిరుపేదలు ప్రభావ అది ఆయన ఏశ్వరజ సహాయం చేయండి ప్రభా ఆయన వారు తప్పించుకున్నటకు వారికి మార్గాలు లేవు ప్రభావ మీరు మాత్రమే మార్గము ప్రభా ఆయన ప్రభుత్వాలు మేల్కొలుపుకున్నట్లు సహాయం చేయండి ప్రభా వారు మేల్కొలి తండ్రి ప్రభు అనేకులకు సహాయం ఆర్థిక సహాయము ఆహార వనరులను ఆయన పంపిణీ సహాయం చేయండి వీరెక్కల చాసిన భద్రపరిచిమని వేడుకొని చెప్తున్నాం మైగ్రెంట్ లేబర్స్ ఆయన వారిని జ్ఞాపకం చేస్తుంది ఎంతో కాలంగా నడుస్తుంది ఆయన తమ గమ్య స్థానాలకు మధ్యలోనే కొంతమంది తండ్రి ప్రభా ఏ ఏ అనారోగ్యాల పాలయ్యున్నారు ప్రభు వారిని వారి యొద్ తండ్రి ప్రభా దీంట్లో ఉన్న తల్లు తండ్రి అనేకులు తండ్రి వారికి సువార్తలు చేస్తున్నారు ప్రభా ఆయన అక్కడ వారు ఆయన ఫలించటకు సాయం చేయండి వారు మార్చి మార్పునందుక వారికి సహాయం చేయండి ఇంకాను ఆయన వార్థ ప్రకటన జరుగుతుండగా తండ్రి వారి హృదయాలు మెక్కనివ్వ చంద్ర ప్రభా గ్రహించుకున్న మాట్లాడే తండ్రి ప్రభా నాయన అదే విధంగా చదివి ప్రభుత్వ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు జరుగుతుంది కదా తండ్రి ఆయన అక్కడ కూడా మీ సువార్థ ప్రభలి ఆయన ఒకరైనను మార్పునందుకు సహాయం చేయండి చదివి ప్రభా నాయన అదే విధంగా లాక్డౌన్ ఎత్తివేసి చదివి ప్రభా ఎనిమిదో తారీఖు నుండి సంఘాలు తిరగబడుతున్నాయి మీ కృప చూసింది చంద్రప్రభ ఏ ఒక్కరు ఆయన నామకార్థంలో రాక తండ్రి ప్రభా నాయన ఈసయ్య వారి నాయన ఒక నిజమైన ఆత్మలుగా మందిరాలలో కూర్చొని తగ్గ సహాయం చేయండి ప్రభుత్వం ఆయన ఈసయ తండ్రి ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాలతో నాయన మంచి తండ్రి ప్రభా నాయన ఇతర అదొక ప్రసవ వేదనను కలగజేసి భారములు కలగజేసి చంద్రప్రభ క్రమరలో కష్టాలలో నాయన కట్టుకుని నిజమైన క్రైస్తవులతో బ్రతులు తగ్గు ఈ సహాయం చేయమని వేడుకలు అదే విధంగా గుండెలో పొల్పడిన జాతను జ్ఞాపకం చేసుకుంటు ఆయన ఆయనకు సాయం చేయండి ఆయన వారికి సాయం చేయండి ఆ కుటుంబానికి ధైర్యం ఉన్న దయచేయండి డాక్టర్లతో మీరు మాట్లాడారు క్రిస్టినాని అమ్మాయిని నాపకం చేసుకోండి లివర్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైతే ప్రాబ్లం ఉందో నాయన దాన్ని స్వస్థపరుస్తున్నారు పెడుతున్న ఏ విధంగా కిడ్నీ ఎంతో బాధపడుతున్న నా బిడ్డకి నాశకం చేసుకోండి ఆ బ్రెయిన్ లో ఉన్న క్లాటింగ్స్ స్వచ్ఛత దయచేయండి కుటుంబానికి నాయన ధైర్యము దయచేయండి ముందు అంశాలన్నిటిని బట్టి వాళ్ళని తెలుస్తున్నాను విని సహాయం జవాబులు బయట విశ్వసిస్తూ పరిశుద్ధంగా ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము ఇంకా ఎవరు లేరు అనుకుంటా బహుశా లేరు సార్ అయితే లాస్ట్ కంక్లూడ్ చేస్తాను సార్ కంక్లూడింగ్ ప్రేయర్ మీరు చేసి లాస్ట్ ప్రేయర్ మీరే చేసి ప్రండి నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు పరద తండ్రి మీకు వదనాలను అయినా మోహన దేవం మీకు స్థుతి స్తోత్రాలు ఈ ఉదయం నుంచి మిమ్మల్ని స్థితించలాగా గణపరచలాగా మీరు ఇచ్చిన అవకాశాలు బట్టి మీకు వదనాలు తండ్రి ప్రభు ముఖ్యంగా తండ్రి చాసవన్న బాబు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బాబుని బట్టి స్వర్ణపరచండి చేయండి ప్రభు బ్లడ్ క్లాట్స్ తొలగించండి ఐ సైట్ రెస్టోర్ గైడ్ చేయండి అక్కడ కిడ్నీ ఫంక్షన్ రీక్రియేట్ చేయండి ప్రభావ బిడ్డల్ని ఆశ్రయించండి స్వచ్ఛపరచండి భవిష్యత్తుని గొప్ప సాక్ష్యాలు లేవనెత్తండినైనా శరీరానికి ఆదరణకరంగా నిలబెట్టండి ప్రభావ ప్రార్థనలు ఏవి కూడా విఫలం కావాలని మసెల్స్ అయినా ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరిందని మేము నమ్ముతున్నాం తండ్రి తగిన సమయంలో మీరు గొప్ప దేవుడనైనా గొప్ప సాక్ష్యం ఈ రీతిలో మీరు చేస్తారని మేము తండ్రి ఒక ప్రార్థనానికి విజయం అనుగ్రహించండి అని అయినా పోస్ట్ లాక్డౌన్ సిచ్యువేషన్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ భయంకరంగా ఉంటుందని మనుషులు అంటున్నారు కానీ ప్రభావ మేము సంపూర్ణంగా మీ మీద ఆధారపడి ముందు పోరాటండి మేము ఏ రీతిగా జీవించాలా ముఖ్యంగా తండ్రి ఈ యొక్క గవర్నమెంట్ అథారిటీస్ కి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి ఏ రీతిగా ఈ యొక్క పోస్ట్ లాక్డౌన్ గవర్నెన్స్ చేయాలన్నో వాళ్ళ జ్ఞానం అనుగ్రహరించి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క మిడతల తండ్రి గడ్డించండి ప్రభావ తను మళ్ళీ కరువు కాలాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎకనామిక్ సిస్టమ్ రెస్టారేషన్ ఇచ్చామని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎవరెత్తుల భవిష్యత్తును ఆశ్రించండి మీ కొరకు సాక్షులు చేయలు పెట్టుకోండి చర్చ్ సిస్టమ్ రిస్టోర్ చేయండి ప్రభు ఆఫోస్ల బోధులకు నడిపించండి నేను ప్రతి ఇంటర్ రొట్టెడ్చేలాగా బోధించుకునేలాగా ఖాయపరమైన ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా సెల్ఫ్ గ్రూప్స్ గా మారి చర్చ విజృంభించి విస్తరించలాగా ఖ్యాపరమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వా ప్రతి ఒక్కరిని మీ యొక్క రక్త ప్రోక్షలు అనే చేసి మీకు ప్రొటెక్షన్లు నడిపించి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రవర్శిలా పరుచుకోమని ఏ శ్రీ క్రీస్తు నామమ్మ ప్రార్థిస్తున్నాం కృప కలిగిన మా పేపర్ లో తండ్రి జీవాధిపతి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి సర్వం నిల్చున్న మా గొప్ప దేవ ఆయన మరొకసారి మరొక రోజున తండ్రి మీ పే కుమారు మా ప్రభు ఆయన శ్రేష్ట మా దేవ మా తండ్రి ఇంతవరకు ప్రభుత్వ విధంగా మీరు ఆన్లైన్ లో ప్రార్థించడానికి తోట సమకూర్చిన విధానం స్తోత్రం చెల్లించుకుంటున్నా శోభానైనా మా విన్నపంలో మా విజ్ఞాపంలో అనేకం ఉంటున్నాయి మా అవసరపులు అనేకం ఉంటున్నాయి సోభా మీ లోకంలో జీవిస్తుండగా తండ్రి ఆయన ప్రతిసారి పోరాటం చేయవలసింది ఉంటుందంటే ఆయన సహాయం చేయండి దేవ మీ సహాయంతో మీ బలం తోటే మీ జీవించగలం నేను దేవంతులను జీవితం కలిగి ఉండగలం నాయన ప్రభు సహాయం చేయండి ఎందుకంటే మా మటుమే బలహీనము ప్రభుత్తిహీనములను తండ్రి తండ్రి ప్రభు అన్న మిమ్మల్ని మీరే మమ్మల్ని తలపరచండి నేను ముఖ్యంగా మా విన్నతం అనేవి ఉంటున్నాయి తండ్రి ప్రభా ఈ రోజు తండ్రి జాషుబాబాబు గురించి ప్రార్థిస్తున్నాం చుట్టుబాబు కుమారుడు నాయన జ్ఞాపనం చేసుకుంటు ఆయన కిడ్నీ ముట్టి విరిగావలసి వేడుకుంటున్నాం ప్రభు చేయండి మా తండ్రి కరణించండి కుప్పి చూపించండి మా దేవాన్ని చాపల్ని నాయన ముట్టని బిడ్డనుకోవా నాయన తండ్రి సైట్ నైనా నైన్ బ్రెయిన్ లో ఉన్న క్లాత్ జ్ఞాపకం చేసుకుని తండ్రి వాటిని ముట్టని వాటిని కలిగించండి కొబ్బా మీకు మాత్రమే సాధ్యం ప్రభుత్వా మీరు అద్భుత ఆశ్చర్య కార్యం చేయగలి దేవుడు నేన జ్ఞానప్రభ నైనా ప్రభావ దర్శించండి ఆయన ఎంతో పెయిన్లు ఉంటున్నాడు తగ్గ సహాయం చేయండి నేను ఎంతో ఆందోళన ఉంటున్నాడు కూడా సహాయం చేయండి కలిగించడం తగ్గ అదేవిధంగా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటాం వారు కావాల్సిన బలాన్ని శక్తిని దయచేయండి ప్రాధర్లు దయచిన తగ్గ ఎంతో ఆయన కుంగింటున్నారు తగ్గ ఎంతో నివాతని సహాయం చేయండి మా దేవ నివాక్యం చేత బలం కలపరచవలసిందిగా కోరుకుంటున్నాం మా దేవ నా కంటే సోగా అదేవిధంగా నాయన లాత మనువడు నాయన ప్రభావం గురించి ప్రార్థిస్తున్నాం కొంత సమస్యలను ఆయన సహాయం చేయండి సరైన డాక్టర్స్ సరైన హాస్పిటల్ నడిపించవలసిందిగా పేర్కొంటున్నాం ప్రభావ వీరే సమస్య మంది కాచి కాకటి భద్రపరచవలసిందిగా పేర్కొంటున్నాం సహాయం చేయండి నాయన ప్రభావిత ప్రభావ కరోనా వైరస్ గురించి ప్రార్థిస్తుంటున్నాం అనేక విధాలుగా ప్రభావం అవుతుంది తండ్రి నాయన ఇటు పరిస్థితి ఏంటి అర్థం కాకుండా ప్రభావ ఎంతో గా ఉంటుంది నాయన రోజుకి దాదాపు ఎనిమిది తొమ్మిది నాయన వేల మంది ప్రభావం ఎఫెక్ట్ అవుతున్నారు తండ్రి ఇంత భయంకరమైన స్థితిలో లాక్డౌన్ తీసేశారు ప్రభావ ఏంటో నాకు అర్థం కావట్లేదు తండ్రి మా ఎవరికి ప్రభావ జ్ఞానంగా చర్యలుగా వీళ్ళు ఉందండి యొక్క పాలకులు తండ్రి ప్రభావ చేయలేకపోతున్నారు సహాయం చేయండి ఆయన ఇంకా దిగజారేటట్టుంది ఆయన రోజు రోజు ప్రభావ సహాయం చేయండి మా తండ్రి ప్రభావ సరైన చర్యలు ప్రభావ తీసుకున్న సహాయం చేయన ఆ యొక్క వ్యాక్సిన్ మరియు మందు ప్రభావ త్వరగా మార్కెట్ రావడానికి సహాయం చేయండి మా తండ్రి కరణించిన గ్రూప్ చూపించండి ఆ వ్యాపార దృక్పథాలు నైనా మనుషుల్లో ఉండి తీసేసి ఫార్మా ఇండస్ట్రీని తీసేసి బాబా మానవతా దుఃఖపథాలు తెలియచేల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సహాయం చేయండి అదేవిధంగా విడతలు దాన్ని గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం దేవ తరణించిన ఆయన దాన్ని ఆటు ఆపివేయని ప్రోగా మీతోనే సాధించండి ప్రభు ఆహార సమస్య ఎంతో భయంకరంగా వస్తుంది ఆయనకు చూపించండి దేవ ఆయన ప్రభు మీరే సహాయం చేయాల్సింది పడుకుంటున్నాం ఏ విధంగా తండ్రి ఆయన తండ్రి మా యొక్క ప్రభుత్వ అనేక మంచిన అన్ని అడిగిన దేవుడు ప్రభావ ఆయన దేని గురించి చింతించడం దాన్ని ప్రార్థన విజ్ఞానం చేత కూర్చుని అపూర్వకంగా మరవలు తెలియజేయడం అన్న రామ సభ చేత కూర్చున్నా తండే విధంగా మాకు మీరు జ్ఞానం చేస్తామని దయచేసి మంచి సమయాన్ని బట్టి మా ప్రార్థనలో వినే దేవుడు నాయన మా ప్రార్థనను ఆర్పించే దేవుడు జవాబు ఇచ్చే దేవుడు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఆయన మమ్మల్ని మా సమస్యన్ని హస్తగతం చేసుకుంటే మా ప్రభు మా రక్షకుడే సుకరిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి నేనే ప్రధాన ఓకే మన తండ్రి అయిన దేవుడి ప్రేమయో మన ప్రభు అయినా చుక్రీ సృపయో పరిశుద్ధాత్మక నూన్య సహవాసం ఇప్పుడు మీరు మనందరికీ సదాకాలం తోడేందుని కాక్రాడె